ఇంతటి తర్వాత తెలుగులో ఏం రాశాము అగ్ని చల్లగానుండును అనేది ఒక వాక్యము అగ్ని వేరుగానుండును అనే వాక్యము మరి యొక్క చే తెలియబడే విషయమును కేవలము స్మరింపజేస్తున్నది స్వతంత్రమైన అంటే అపూర్వమైన అనగా మరి యొక్క చే తెలియబడే తెలియబడని విషయమును బోధించటం లేదు కావున అగ్ని చల్లగానుండును అనే వాక్యముతో దీనికే ఏకవాక్యత లేదు ఎందుకంటే అది మరి యొక్క ప్రమాణము చేయగలిగిన అనుభవమును స్మరింపజేయుట చేతనే సమాప్తమైనది అది ఉపక్షీణమైపోయింది ఈ వాక్యము విరుద్ధమైన విషయమును బోధించుతున్నదని నీవు తలచుతున్నావు అది అగ్నిశీత ఉష్ణ శీతశ్చ అనేది విరుద్ధ విషయాన్ని బోధిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు అనే పదమును శీత ఉష్ణ అనే రెండు పదములతో ఒకే విభక్తిలో ప్రథమా విభక్తి ప్రయోగించిన కారణముగా నీకు అట్టి భ్రాంతి కలిగినది అక్కడ విభక్తిని బట్టి వచ్చిన భ్రాంతి తప్ప ఒకే వాక్యము వైదికమైన లౌకికమైన అనేకములకు అర్థములను బోధించదు అగ్ని ఉష్ణశ్చేతశ్చ అనే వాక్యము అనేకముల అంటే ఒకటి కంటే ఎక్కువ సంగతులను బోధిస్తోంది అని మీరు అనుకుంటున్నారు అండ్ మీరు ఆలోచించండి ఇంతవరకు నేను చేసిన చర్చ శంకర్లు వ్రాసినది ఇదంతా ఏదో అలా అలాగే ఉంటుంది కదా మీరు పుట్టిపారేయవచ్చు కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి అసలు వాక్యము అర్థాన్ని బోధన కలిగించేటువంటి తీరుతెండులు దాన్ని మీరు కొంచెం మనస్సులో పరిశీలించి చూసుకోండి ఎందుకంటే అల్టిమేట్గా మీ మనస్సులో మీ హృదయంలో మీకు కలిగిన జ్ఞానమే ప్రమాణం వాక్యం అదే విషయం మనం ప్రమాణం అంటే ప్రమ ఇప్పుడు తత్వమసి అనే వాక్యం ఉందనుకోండి అది నీవే అయి ఉన్నావు సరే మీకు వాక్య జ్ఞానం కలిగింది సరే అది అనుభవానికి రావడంలో కొంచెం ఆటంకాలు ఉన్నమాట వాస్తవము కానీ వాక్యజ్ఞానం కలిగింది అది కలిగింది కదా చెప్తున్నది ఏదో తెలిసిందా లేదా తెలిసింది అగ్నిరుష్ణ శీత్య అనే వాక్యం మీరు విన్నారు విని ఇది పరస్పర విరుద్ధములైన విషయములను చెప్తోంది అని మీరు అంటున్నారు మీరు ఒక్కసారి మీ హృదయంలో మీరు చూసుకుని అది విన్నప్పుడు అది మీకు ఏదీ చెప్పలేదా లేక పరస్పర విరుద్ధములైన రెండు అంశాలను చెప్పిందా మీరు ఆలోచించుకోండి ఏదీ చెప్పట్లేదు అది అగ్నిరుష్ణశ్శ్చేతశ్చ అని వినగానే మీకు జ్ఞానం కలిగింది ఏ జ్ఞానమో కలగలేదు వాడు తూర్పు వైపు పడమర వైపు వెళ్తున్నాడు అనగానే ఏం జ్ఞానం కలిగింది ఏ జ్ఞానమో కలగలేదు ఏ జ్ఞానం నేను కిందకి పైకి చూస్తున్నా అంటే ఒకేసారి అలా కాదు అంటే పరస్పర విరుద్ధంగా ఉండాలి నేను నీకు ఇస్తాను ఇవ్వను అనే వాక్యం వింటే నీకు ఏం జ్ఞానం ఏ జ్ఞానమో కలగదు ఏ జ్ఞానము కలగరా అక్కడ ప్రమే ఉత్పన్నం కాదు కానీ మీరు ప్రమ ఉత్పన్నం కాకుండా ప్రథమావిభక్తి మూడు పదాలు అగ్ని ఉష్ణ శీత ఆ ప్రథమావిభక్తి అనే విభక్తి జ్ఞానాన్ని బట్టి అక్కడ సమానాధికరణ్యాన్ని గుర్తుపట్టి అది ఒక వాక్యమని మీరు ముందు దానికి వాక్యము అనే స్టేటస్ ఒకదాన్ని దాన్ని వేసి అప్పుడు ఇది పరస్పర విరుద్ధమైన విషయంలో చెప్తోంది అని మీరు అంటున్నారు తప్ప అది ఏమీ చెప్పట్లేదు తెలిసిందాన్ని ఉపనిషద్ వాక్యాలు అలా అవి మీకు వెంటనే తెలియకపోవచ్చు కానీ ఒక సత్యాన్ని అలాగా గట్టిగా చెప్పే ప్రయత్నంలో ఉంటాయి మీకు తెలియకపోవడానికి హేతు ఉండొచ్చు అగ్ని రుష్ణశ్చేతగానే ఏదబ్బా ఇది అనిపిస్తుంది అని అనిపించాలి అంతేకాని మనకు అలవాటైపోయి విభక్తులన్నీ బాగా అలవాటైపోయి ఒకే వాక్యం ఇది ఎందుకైంది ఒక వాక్యం ఎలా వీడు హుల్ స్టాప్ పెట్టలేదు కదా అగ్నికృష్ణశ్వేత అన్నప్పుడు హుల్ స్టాప్ పెట్టాడు కూడా ఓ వాక్యం అయింది అది తప్పు అది ఒక వాక్యం కాదు అగ్నికృష్ణ అగ్నిశ్వేత వేరు వేరు వాక్యాలు ఒక వాక్యమే కాదు అగ్నికృష్ణ అన్నది వాక్యం స్వతంత్ర వాక్యం కానే కాదు మరో ప్రమాణం చేతు వినివాదాన్ని స్మరింపజేసే అనువాదం తప్ప అగ్నిశేతహాన్నది మీ భ్రాంతి తప్ప అగ్ని అగ్నిహేనే పదాన్ని శీతహా ముందు పెట్టుకుని మీరు భ్రాంతి పడుతున్నారు తప్ప అక్కడ వాక్యత్వం లేనేలేదు కాబట్టి ఒకే వాక్యం ఉండడం అది అనేకార్థములను చెప్పుట విరుద్ధార్థములను చెప్పుట అనే ప్రసక్తే లేదు అసలు ఒకే వాక్యం ఉందంటే ఒకే అర్థాన్ని చెప్పండి మరి ఇంతకుముందు అంతకుముందు అభ్యుపగమంగా మేము అలా అర్జీవ్ చేశాం ఇది మా కడుపులో ఉన్న మాట ఇది కాబట్టి ఉపనిషత్తులో ఒకే వాక్యము కలిగినటువంటి శాస్త్రం అది ఏకవాక్యత ఉన్నది ఒకే అర్థాన్ని చెప్తున్నాయి ఆ అర్థం ఏమిటంటే బ్రహ్మైకత్వం తెలిసిందండి మంచిది కాబట్టి స్వార్థ విఘాతం ఏం లేదు అలాగా దీని మీద ఉత్తోత్తరత్వాలు ఆ ఉత్తరాలన్నీ చెప్పారు అయినా ఇంకొక అధికాంశాన్ని ఇక్కడ జోడించారు ఇప్పుడు ఇంకో అస విష్యూలోకి వస్తున్నాం ఉపనిషత్తు విజ్ఞానాత్మకి బ్రహ్మకి ఏకత్వాన్ని చెప్పినప్పుడు కర్మకాండ గాలి కొట్టుకుపోతుంది కర్మకాండకి అసలు నిలబడడానికి తావు లేకుండా అయిపోతుంది అని కర్మకాండ ప్రామాణ్యానికి విఘాతం కలుగుతుంది స్వార్థ విఘాతం అంటూ ఆ మాట స్వార్థ విఘాతం అనేది ఏదీ లేదు ఉద్య గురువు శిష్యులు భేదము ఆచార్యములు శాస్త్రము శిక్ష ఇవన్నీ కూడా ఉపదేశాదయం వాద జ్ఞాతేద్వైతన్న విద్యతే తెలియనంత వరకు అలా అవన్నీ మాట్లాడతారు తెలిసిన తర్వాత ఇవేమి ఉండదు ఏమి ఉండవు తెలియనంత వరకు తెలిసిన తర్వాత అవే ఉండవు పిల్లవాడు తల్లివాడికి నోట్లో అన్నం పెట్టేప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటుంది అంటే వాడు చందమామ వస్తుందేమో అని వాడు అనుకుంటాడు ఈ నోట్లో అన్నం పెట్టింది ఆ తర్వాత చందమామ లేదు జాబిల్లేదు రావడం లేదు వెళ్ళడము లేదు అంతే అలాగా ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్య సరే ఉత్తోత్తరత్వాలు అదంతా చెప్పడం అయింది ఇంక ఇప్పుడు మళ్ళీ దాన్ని తమ్మితే మళ్ళీ అది తెలుదు ఇప్పుడు మరొక అబ్జెక్షన్లోకి వస్తున్నాం స్వార్థ విఘాతం అబ్జెక్షన్ తీసి పారేసి ఏకవాక్యత కనుక స్వార్థ తన అర్థాంతాన్ని చెప్తోంది తప్ప వైరుధ్యం ఏది లేదు అనుకుంటూ పారేసి సరే మంచిదండి ఉపనిషత్వం ఒకే అర్థాన్ని చెప్తోంది అది బ్రహ్మేకత్వము బ్రహ్మైకత్వం అంటే ఎవరికి బ్రహ్మేకత్వం విజ్ఞానాత్మ యొక్క బ్రహ్మేకత్వము మరి విజ్ఞానాత్మకి బ్రహ్మతో ఏకత్వాన్ని చెప్తే కర్మకాండకి ప్రామాణ్యానికి భంగము అని ఉంది కదా ఒక అబ్జెక్షను యచోక్తం కర్మకాండ ప్రామాణ్య విఘాతకృతి ఉపనిషద్వాక్యం ఉపనిషత్తుని మీరు ఒప్పుకుంటే కర్మకాండ ప్రామాణ్యానికి విఘాతం వచ్చిపోతుంది వస్తుంది అని పూర్వపక్షి అన్నాడు ఆ మాట ఏదైతే గలదో అది సరికాదు ఎందుకని అన్యార్థత్వా అది సంగ్రహవాక్యం ఉపనిషత్తు కర్మకాండ గురించి ఏదైనా చెప్పి కర్మకాండలో చెప్పిన దానికి ఇది విరోధమవుతోంది అని అంటే అప్పుడు నువ్వు చెప్పిన పరిస్థితి ఉంటుంది అసలు ఉపనిషత్తు చెప్పే టాపిక్కే వేరు అన్యార్థత్వా అది చెప్పే అంశమే వేరు అది అసలు కర్మకాండ గురించి నేను చెప్పట్లేదు అన్యార్థము అన్యా అంటే ఉపనిషదాం అన్యార్థత్వాలు ఉపనిషత్తులు మరో దాన్ని ఈ కర్మ గురించి కర్మ మంచిదిని కానీ చెడ్డదిని కానీ దాన్ని చేస్తే లాభంని కానీ చేయకపోతే నష్టం అవి ఏం చెప్పట్లేదు అది ఇంకేవో చెప్తున్నాయి తెలుగులో ఏం రహమంటే అన్యాత్మత్వం ఎందుకంటే ఉపనిషత్వ తాత్పర్యము వేరు అది చెప్తున్న తాత్పర్యము అంటే తత్పరత అవి బోధించేటువంటి టాపిక్ వేరు కర్మ కాదు అది వివరిస్తారు బ్రహ్మైకత్వ ప్రతిపాదన పరాహీ ఉపనిషదహ హీ హీ అంటే ఎలా అయ్యానగా బికాస్ ఎందుకంటే నేను ఎందుకంటే రాస్తూ ఉంటాను అది నాకు అలవాట అనమాట హీ అంటే ఎందుకంటే అలా అంటారు పాఠం ఇప్పటి కూడా అలా అంటారు కాబట్టి అలా రాశాను మామూలుగా గ్రాంథికంగా రాయాలనుకుంటే ఏలా అయ్యా అనగా అని రాయాల్సి ఉంది ఈ గా పట్టి అంత చోట్ల గా తీసేసి ఎలా అయ్యానా ఎందుకంటే ఆ గ్యాప్లో గా పట్టదు అనుకోండి కట్ చేసేది మరి కంప్యూటర్ సిస్టమ్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఎలాగైనా శాస్త్రం చదువుతున్నావా డీటీపీ చూస్తున్నామా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నేను మీకు చూపిద్దామని ఒక పుస్తకం తీసుకుందాం అనుకున్నా తీసుకొస్తారు ఎప్పుడెప్పుడో మళ్ళీ క్లాస్కి తీసుకొస్తాను నాది త్వర పుస్తకాలు ఉన్నాయి భాగవత పుస్తకాలు ఇంత కొడుగు ఉంటాయి ఇంత పొడుగు చూసేలా ఎప్పుడైనా చూపిస్తాను మీకు సంస్కృతంలో ఉంటాయి చాలా ప్రాచీనమైన గ్రంథాలు వాటిల్లో ఒక్క తప్పు ఉండదు మీరు చూపిస్తాను మీరు చూస్తే స్థన్ అయిపోతాయి ఏమిటి ఈ పుస్తకంలో ఒక్క తప్పు కూడా లేదా చూపిస్తాను మన పుస్తకంలో తప్పులు ఉన్నాయి ఇక్కడ ఒకటే అక్కడ ఒకటే అక్కడ కూడా ఉన్నవి ఏమిటో మరి ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఆశ్చర్యం ఆ తర్వాతి కాలంలో మళ్ళీ అంత పొడుగు పుస్తకాలు శివపురాణం ఇచ్చారు పుస్తకాలు వచ్చాయి అన్ని తప్పులే నా దగ్గర ఉన్న పుస్తకాల్లో తప్పు అనే మాటే కనపడదు ఇది నేను ఐ ఉపనిషత్తులు బ్రహ్మికత్వాన్ని చెప్పడం వాటి యొక్క లక్ష్యం తప్ప అంటే లక్ష్యం వాటి యొక్క సెంట్రల్ మెసేజ్ బ్రహ్మికత్వం బ్రహ్మకత్వాన్ని బోధించడానికి వచ్చే తప్పది అవి కర్మ గురించి ఏం చెప్పండి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే నేను ఫిజిక్స్ పాఠం చెప్తున్నాను అనుకోండి ఇప్పుడెవడో సోషియాలజీ పాఠం చెప్తున్నాననుకోండి అది వాళ్ళు నేను చెప్పిన పాఠం వాడు చెప్పిన పాఠానికి విరుద్ధంగా ఉంది అని నా మీద మీరు దెబ్బలాట్టి తీసుకొచ్చారు విరుద్ధంగా ఉండలేదు విరుద్ధంగా ఏం అసలు నేను చెప్పేదానికి ఆయన చెప్పేదానికి సంబంధం లేదు పురాణం మీద కూడా ఆయన పురాణం ఆయన అలా చెప్పారు మీరు అలా చెప్పారు అభిప్రాయం మీరు అలా కంపేర్ చేసుకోవద్దు ఆయన చెప్పి టాపిక్ వేరు మా టాపిక్ వేరు మేము ఇలాగే ఉంటాం మా టాపిక్ ఇలాగే ఉంటుంది అన్యార్థం ఇప్పుడు ఇది ఎలాగంటే నేను దృష్టాంతం చెప్తూ ఉంటా నాకు నచ్చిన దృష్టాంతం బస్సును లారీ ఢీకుంటాయి ఎందుకంటే ఒకే రోడ్డు మీద పోతూ ఉంటాయి కాదు బస్సును హెలికాప్టర్ ఢీకోవు అవి ఢీ కొనవు ఎందుకంటే అవి జై డు నా ట్రావెల్ అన్ ది సేమ్ పార్ట్ విమానం ఇది అమెరికా ఇది ఉపనిషత్తు అంటే విమానం జెట్ ఫ్లైట్ జట్ అది దేనితో ఢీకోదు అలా పోతూ ఉంటుందంటే బస్సులతో ఢీకోవడం దానికి అవకాశమే లేదు అన్యర్థత్వాత అంటే అర్థం ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని ప్రతిపాదించుటే వాటి పరమ లక్ష్యము బ్రహ్మైకత్వ ప్రతిపద ప్రతిపాదన పరాహి ఉపనిషద మంచి బ్రాహ్మణం సెలెక్ట్ చేసామంటారా లేదా నా ఇష్టార్థప్రాప్తూ సాధనోపదేశం కాబట్టి ఇష్టం అంటే కోరిక మీకు కోరిక ఉంది ఒక వస్తువును మీరు కోరుకుంటున్నారు అది పొందడానికి సాధనం కావాలి అది మీరేమైనా ఉపదేశిస్తారా అని ఉపనిషత్తుల వాడిని అడిగాననుకోండి అదే నో నా ఇష్టార్థోపదేశం నా ఇష్టార్థ నో అది ఉపనిషత్తులు చేయవా పని ఇం చేతనే వేదాంతం చదువుకుని ఆ తర్వాత జాతకాలు చూసుకుంటూ నువ్వు ఈ పూచే ఆ పూర్చే ఈ కోరిక ఆ పూర్చే అని చెప్పేవాడు ఉన్నాడంటే ఏదో మరి జనాలు మరి వాడిని అలా దించారనుకోవాలో లేకపోతే వాడికి ఆ వేదాంతం వంట పట్టగా అలా దిగాయడనుకోవాలో ఏం ఎలా అనుకుంటే అలా అనుకోండి అదంతా చాలా విరుద్ధమైన విషయం ఇప్పుడు మీకు డబ్బు కావాలనుకోండి డబ్బు కావాలని కోరి రూపాయలు డబ్బు కావాలి లక్ష పది లక్షలు మాకు డబ్బు కావాలి మీ ఉపనిషత్తుల్లో ఏమైనా ఉపాయం ఉందా లేదు చెప్పండి మేము ఇష్టార్థ ప్రాప్తం సాధన ఉపదేశం డబ్బు కావాలంటే సాధనం ఏమిటి బిజినెస్ రహస్యాలు ఏమైనా చెప్తే డబ్బు సంపాదించవచ్చు అది లౌకిక సాధనము లేదా శ్రీయంత్రము లేకపోతే కుబేర యంత్రము యంత్రం ఏదైనా ఒకటి వేసిస్తే ఆ యంత్రానికి రోజు పూర్తి చేస్తే డబ్బులు అది వైదికమైన లౌకికం కాదు అలౌకికమైనటువంటి ఉపాయము ఇప్పుడు ఉపనిషత్తు ఏ ఉపాయం చెప్తుంది ఇటు లౌకికం చెప్తున్నా దా డబ్బు అలౌకికం చెప్తున్నా ఏది చెప్పదు ఎది చెప్పదు అసలు ఏ సాధనాన్ని ఉపదేశించదు ఒకరి నా దగ్గరికి వచ్చారు మా అమ్మాయి వివాహం గురించి వివాహం ఆలస్యం అవుతుంది వివాహం గురించి మీ మీ ఉపదేశం ఏమిటి అని నేను ఎక్కడో చోట ఫలహారం చేసి కూర్చొని ఉన్నాను ఐఎం ఏ సిటింగ్ డక్ సిటింగ్ డక్ అంట అంటే వీటికి పలహారం చేశాను కూర్చొని ఉన్నాను ఇంకా నా పాఠానికి వెళ్ళడానికి ఒక గంట రెండు గంటలో టైం ఉంది ఈ లోపల ఏదో పుస్తకం చూసుకుంటానో లేకపోతే పేపర్ చూస్తూ కూర్చుని ఉన్నాను సో నవ్వు ఐ కెన్ ఎస్కేప్ హౌ కెన్ ఐ ఎస్కేప్ అందులో పలహారం పుచ్చుకున్న తర్వాత ఇంకేం ఎస్కేప్ అవుతారు యు ఆర్ స్టక్ ఆ టైంలో వచ్చి అడిగారు అడుగుతారు వివాహానికి మీ ఉపా ఉపాయం చెప్పండి అంటే నేనంటాను ఎందుకంటే కంగారే ఉందండి అంటే కాదండి వయస్సు వచ్చేసింది ఎంతండి వయస్సు అంటే ఇరవై మూడు ఇరవై మూడు అహల వయస్సే కాదు మీరు ఇంకా పాతకాలంలో ఉన్నారు ముప్పై దాకా మీరు ఏం కంగారు పడక్కర్లేదు మీరు నిజం ముప్పై దాకా కంగారు వెళ్ళలేదు మీరు చూసుకోండి కొంచెం ఇప్పుడు స్టాండర్డ్ స్టార్స్ ఉన్నారు వాళ్ళ వయస్సుంటూ మీరు వెరిఫై చేసుకోండి షకీరానం స్టార్ ఒక లాస్ ఏంజలస్ లో అక్కడ ఆవిడ ముప్పై దాట్లుంటాయి ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడో చేసుకుంటానని మొన్న ఎప్పుడో ప్రకటించిందని నేను ఎక్కడ ఉంటాను కాబట్టి వెరీ సీ హరి కంగారే ఉంది ప్రియాంక చోప్రా వయస్సు ఎంత ఉంటుంది మీకు తెలిసే ఉండాలి నాకు ఇదేమీ లేదు ఏదో ఉంటుంది మొత్తానికి కంగారే ఉంది సో మీ అమ్మాయి వివాహానికి కంగారు లేదు కాబట్టి నేనేమీ శాసనాన్ని ఉపదేశించాల్సినటువంటి అవసరం ఉంది కాదు ఇరవై ఆరో ఇరవై ఏడో వచ్చే మీరు సాధనోపదేశం ఏమైనా చేయండి చూడండి మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ నేను నా నా జీవితానుభవం అండి నేను చూసిందనండి నేను చదివిందనండి నేను ఒక సత్యాన్ని మీకు చెప్తాను మీరు ముందు అర్థం చేసుకోండి మ్యారేజ్ మనం నిశ్చయించి మనం చేసేది కాదు మన వల్ల మన చేతుల్లో ఉన్నది కాదు అది మన చేతుల్లో ఉందని మనం అనుకుంటూ ఉంటాము అది మహాభ్రమది మీరా ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేస్తే మీరు తేలిక పడతారు యూ డోంట్ డూ మ్యారేజెస్ మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి డోంట్ డూ మ్యారేజ్ మ్యారేజెస్ హ్యాపెన్ మీరు చేయరు కాబట్టి బిఏ విక్నెస్ అండ్ ఎలవ్ థింగ్స్ టు హ్యాపెన్ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందంటే ఎంకరేజ్ అయ్యారు రేపు పెళ్లి చేసుకుంటారు మనం చేసే పని భగవంతుడే చేశాడు వాళ్ళే చూసుకున్నారు అందుకంటే కావాల్సిందే ప్లీజ్ డూ ద్యాట్ అని చెప్పాను సాధనోపదేశం ఏం చెప్పలేదు మీరు గమనించారో లేదో సాధనోపదేశం ఏమి ఉండదు అప్పుడు నన్ను అడిగారు ఇంకో మాట అడిగారు సుందరకాండ పారాయణ చేస్తే మంచిదారు అడిగారు నేను ఆలోచన సుందరకాండ కాదండి మీరు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయండి చెప్పారు ఎందుకంటే ఏదో ఒకటి పారాయణ చేయాలి అని వచ్చారు వాడు అందుకోసం నన్ను ఏది పారాయణ చేయమని అడిగారు కాబట్టి నేను రుక్కుణీ కళ్యాణం పారాయణ చేయండి చెప్పాను భగవత సప్తాహము నాది పుస్తకం ఉంటుంది అది రికమెండ్ చేసి ఆ పుస్తకం మీకు పంపిస్తానంటే నా దగ్గర ఉందండి ఆపసే మంచి నేను దాంట్లో రుక్మిణీ కళ్యాణం చాప్టర్ చదివి దాంట్లో ఏదో శ్లోకం ఉంటుంది అవి పారాయణం చేసుకోండి లేకపోతే భాగవతంలోనే పారాయణం చేయండి అర్థం తెలుసుకుని చేయండి బాగుంటుంది సుందరకాండకి మ్యారేజ్కి నేను కనెక్షన్ ఎరగను రుక్మిణీ కళ్యాణానికైతే ఉంది అందుక రాహు కేతు పూజ కూడా చేయించమంటారా అని అడిగారు అక్కర్లేదండి ఏంటి అక్కర్లేదు కానీ ద్రాక్షారామలో శివలింగము గలదు ప్రఖ్యాతి చెందినది రాహుకేతు శివుల్లో అంతర్గతంగానే ఉంటారు మీరు ద్రాక్షారామ వెళ్ళి ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి ఇంకా మరి రాహుకేతు చేయించలేదనేటువంటి బెంగ మీరు పెట్టుకోవద్దు ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ కాబట్టి నేను చెప్పిన సాధనోపదేశము అది ఉపనిషత్తు నుంచి వచ్చింది కాదని అది వాళ్ళ టాపిక్లో నేను వాళ్లకు సాధనం ఇది కాదని అది ఇది చెప్పాను తప్ప ఉపనిషత్తు టాపిక్లో నుంచి రాలేదు వేదాంతం టాపిక్ నుంచి రాలేదు రాదు కూడా అలా కాబట్టి ఉపనిషత్తులు ఇష్టార్థ ప్రాప్తి ఎందు సాధనోపదేశం నా అవి అలాంటి సాధనోపదేశాన్ని అవి ఇంకా తస్మిన్ వా పురుషనియోగం వారయంతి ఆ సాధనమునందు పురుషుడు ప్రవర్తిస్తున్నాడు అనుకోండి ఎవడైనా ఒకడు ప్రవర్తిస్తున్నాడు ఏదో సాధనాన్ని కొట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే వాడిని కూడా ఆపదు నేను ఇప్పుడు చెప్పిన దృష్టాంతమే అభిషేకం చేయమంటే మీరు అభిషేకం చేయొద్దని నేను చెప్పలేదు కానీ రాహుల్ కేతువు అలా కాదండి శివుడికి అభిషేకం చేయదు అది శాస్త్రం శాస్త్రం రాహుల్కి అభిషేకం చేయి కేతువుకి అభిషేకం చేయని చెప్పలేదు ఈ ఈ కుర్రకుంక ఆస్ట్రాలజర్స్ మొదలుపెట్టారు అలాగా వాళ్ళకి తెలియదు పెట్టదు రుద్రాభిషేకం చేసుకోమని చెప్పారు తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పలేదు లోపల కాళహస్తీశ్వరుణ్ణి ఉండి పెట్టేసి బయట ఇంకో మూడులో ఏదో పెట్టి చేయమని ఇలాగంటి కొనగాని వ్యవస్థ లేదు అసలు శాస్త్రంలో లేదు వీళ్ళు పెట్టేది వాళ్ళకి తెలియదు పెట్టదు రుద్రాభిషేకం చేసుకో పురుషయజ్ఞము చాంద్రయజ్ఞంలో మూడో అధ్యాయంలో ఉంది ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు మీకు ఏదైనా కష్టం వస్తే ఈ రకమైన పూజ చేసుకోండి ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు వరకు రుద్రాభిషేకం చేసుకోండి ఉన్నారు ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు మరి దాటిన తర్వాత ఆదిత్య వర్షం ఆదిత్య హృదయం పుస్తకం సంపాదించాలి తెలుగు అర్థం ఉండాలి నారాయణ దగ్గర కాపీలు ఉన్నాయి ఇవి గేట్ హోల్డర్స్ తెప్పించాను ఏమనించిన నేను తెప్పించాను అంతకు ముందు తెప్పించాను తెప్పించామంటే డబ్బులు ఇచ్చి తెప్పించాం పైసలు ఇచ్చి ఎందుకంటే మన పుస్తకాలు కూడా మనమే కొనుక్కుంటా ఉండాలి ఢిల్లీ వల్ల వ్యవస్థ ఎలా ఉంటుంది సో ఇదంట్ మ్యాటర్ ఈ గెట్ వల్డ్ ఆఫ్ ఏ కాపీ తప్పులు లేకుండా ఉంటుంది అర్థం తెలుస్తూ ఉంటుంది ఈ రిసైట్ డెబ్బై రెండు నుంచి జీవితాంతం వరకు ఆదిత్య హోరవే ఇరవై ఇరవై నుంచి డెబ్భై వరకు రుద్రాభిషేకం నేను మీరు రుద్రాభిషేకం చేసుకోండి రాహుకేతు గురించి ఇప్పుడు రాహుకేతు అంటే ది ఆర్ ఇంక్లూడెడ్ నేను రిజెక్ట్ చేయట్లేదు ఏది ఈ రకంగా వాళ్ళు చెప్పుకున్న దాంట్లోంచే సాధనోపదేశం తప్ప ఉపనిషత్తులు అసలు ఆ టాపిక్ లో ఎంటర్ కావాలి ఎవడైనా ప్రయోగం వాడు ప్రవర్తిస్తుంటే నివారించవు దారి తప్ప నివారించటం ఉండదు ఇందువల్ల వై ఏం పోని ఉపనిషత్తులు ఏదో ఒక ఇష్ట సాధనానికి సాధనం చెప్పచ్చు ఇష్టప్రాప్తికి సాధనం చెప్పచ్చు కదా లేకపోతే వాడు ఆ కర్మల్లో ఉన్నాడు వాడిని వారించి ఏదే నువ్వు కర్మలు వదిలిపెట్టి దీనికి రా అనుకొని వారించచ్చు కదా ఎందుకంటే అలా చేసినట్లయితే అనేకార్థత్వం వచ్చేస్తుంది అనేకార్థత్వానుపట్టే రేవా అనేకార్థత్వము యుక్తియుక్తము కాదు ఉపపత్తి అంటే యుక్తియుక్తము ఉపపత్తి అంటే సంభవం ఇంకో అర్థము అని అనేకార్థత్వము తడదు అది శాస్త్ర విరుద్ధం ఇప్పుడు ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని చెప్పి ఇష్టప్రాప్తికి సాధనాన్ని చెప్పి ఒక పని చేస్తున్న వాడిని నివారణ చెప్తే ఎన్ని విషయాలు చెప్పినట్టాయి అక్కడికి మూడింటిని చెప్పినట్టయి బ్రహ్మైకత్వము సాధనోపదేశము నివృత్తి మూడింటిని చెప్పినట్టయి అలాగంటే అనేకార్థత్వం అసలు అది శాస్త్ర విరుద్ధమైన విషయం కాబట్టి ఉపనిషత్తులు ఆ ఫీల్డ్లోకి ఎంటర్ కావు ఆ ఫీల్డ్కి దూరంగా ఉంటాయి కాబట్టి విరోధం అనేది లేదు విరోధం గురించి కదా మనం మాట్లాడుతున్నాం విరోధము లేదు నేను చెప్పిన దృష్టాంతములు ప్రాక్టికల్ నేను కొన్నికి దృష్టాంతాలు కల్పించి చెప్తా యాక్చువల్గా అలాగే జరిగి తీరాలని ఏమీ లేదు ఉద్యోగ జరిగినట్టుగా దాన్ని ఒక యానిక్డోట్ కింద చెప్తే అదే పద్ధతి యానిక్డోట్ కింద యానిక్గ్డోట్ ఒకటి క్రియేట్ చేసి చెప్పడం ఎవరో నన్ను కలిశారని అలా ఉందని కాదు చిత్ర ఓ యానిక్డోట్ని అప్పటికప్పుడు ఓ పిట్టకథని అప్పటికప్పుడు కల్పించి చెప్పండి నచ కర్మకాండ వాక్యా స్వాధే ప్రమాత్పద్యతే అంటే కర్మని కర్మకాండలో వాక్యాలు చెప్తాయి కర్మకాండ ఉంది దాంట్లో వాక్యాలు ఉన్నాయి అవి చెప్తాయి అవి ఆ జ్ఞానాన్ని అవి కలిగిస్తాయి ఇప్పుడు ఉపనిషత్తులు కర్మని చేయమని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నేను కర్మకాండ చెప్తోందిగా కర్మని చేయమని కర్మకాండ కర్మను చేయమని చెప్పే వాక్యం వింటే నీకు జ్ఞానం కలుగుతోందా లేదా ఆ కర్మ యొక్క జ్ఞానం కలుగుతోంది ఆ కర్మను చేయాలనే ప్రోత్సాహం కలిగి నువ్వు చేసుకుంటున్నావు కదా కాబట్టి కర్మకాండ వాక్యములకు జ్ఞానమును కలిగించుటలేదు అనే పరిస్థితి ఉందా లేదు కర్మకాండ వాక్యానం స్వార్థే ప్రమా న ఉత్పద్యతే ఇది నా కర్మకాండ వాక్యములకు తాము బోధించవలసినటువంటి కర్మవిషయకమైన జ్ఞానమును అవి కలిగించుటలేదు అనే పరిస్థితి ఉందా లేదు ఆ పరిస్థితి లేదు కాబట్టి కర్మకాండ చెప్తుంది అక్కడ కర్మ చెప్తుంది కర్మకాండ చెప్పి కర్మను జనాలు చేస్తుంటూ ఉంటారు ఉపనిషత్తులు కర్మలో ప్రవేశించి అక్కడ తలదూర్చి చేయమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పవు ఇక్కడ ఇక్కడ ఏం దశమంటే మానవుడు తాను కోరిన ఫలమును పొందుటకై చేపట్టవలసిన సాధనమును అవి ఉపదేశించవు అదేంటే ఉపనిషత్తు అటువంటి సాధనమునందు పురుషుని ప్రవృత్తిని అవి వారించవు ఎందుకంటే అట్లు చేసిన చో ఉపనిషత్తులకు అర్థైక్యము కొరబడి వాక్యభేదము వచ్చిపోవును వచ్చిపోవున అలా అంటారు వచ్చిపొడును అని అర్థం ఓకే మరియు కర్మకాండ ఎందరి వాక్యములు కూడా తాము బోధించే అర్థము యొక్క జ్ఞానమును కలిగించుట లేదని చెప్పుటలేదు వాటికి ప్రము కొడుతుంది అసాధారణే చేథే ప్రమాణోత్పాదయతి వాక్యం విరోధం రావాలంటే సాధారణ సాధారణీయం ఉండాలి నేను చెప్పిన దృష్టాంతం మంచిది జట్ ఫ్లైట్కి జట్ విమానానికి బస్సుకి క్లాష్ ఉండదు ఎందుకని సాధారణం లేదు సాధారణం దారి ఒకే దారి కాదు అలాగే ఉపనిషత్తులకి కర్మకాండకి విరోధం లేదు ఎందుకు తెలిసినా అసాధారణం సాధారణం లేదు ఏ టాపిక్ ఉపనిషత్తులు చెప్తుండో కర్మకాండకి దానికి సంబంధం లేదు ఏ టాపిక్ కర్మకాండ చెప్తుండో ఉపనిషత్తులకి దానికి సంబంధం లేదు సాధారణం లేదు సాధారణం ఉంటే సాధారణం అంటే కామన్ కామన్ ఉంటే క్లాష్ వస్తుంది ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ పండితులు ఉన్నారనుకోండి దెబ్బలు అనుకుంటారు ఒకడు మ్యూజిక్ పండితుడు ఇంకొకడు వేదాంత పండితుడు అయితే వ్యాకరణ పండితులు ఉన్నాడనుకోండి దెబ్బలు అనుకుంటారు ఇద్దరు కలిసి ఉంటారు అంటే మీరేం చేస్తారు మేము మ్యూజిక్ పాఠం చెప్తాం మహాలాగా వాళ్ళు మీరేం చేస్తారు మేము వ్యాకరణం పాఠం మీరు ఎక్కడ ఉంటారు ఇంక ఫ్రెండ్షిప్పే దెబ్బలాట ఉండదు వ్యాకరణం పాఠం చెప్పే ఇద్దరు పక్క ఉంటే దెబ్బలోటే కాంపిటీషన్ కాబట్టి ఉపనిషత్తులకి కర్మకాండకి అసాధారణ ఉపనిషత్తులు అసాధారణమైన విషయాన్ని చెప్తున్నాయి అంటే ఏ విషయము కర్మకాండలతో సాధారణం కాదో కామన్ లేదో కామన్ కాదు? అటువంటి బ్రహ్మేకత్వం అనే అసాధారణమైన విషయాన్ని చెప్తుంటే కర్మకాండతో ఉపనిషత్తులకు నిరోధం ఎక్కడి నుంచి వస్తుందండి రాదు కుత ఎక్కడి వస్తుంది కర్మకాండ సరే వాక్యము అపూర్వమైన అంటే మరి యొక్క ప్రమాణమునకు గోచరము కానీ తన వ్యర్థమునందు జ్ఞానమును కలిగించే పక్షములో దానికి మరి యొక్క వాక్యముతో విరోధము ఎలా ఉందను ఉండదు కాబట్టి కర్మకాండ వాక్యంతో ఉపనిషద్ వాక్యానికి విరోధం ఉండదు ఎందుకు ఉండదు అంటే కర్మకాండ వాక్యము చెప్పేటువంటి తాత్పర్యం లేరు దాని టాపిక్ వేరు ఉపనిషద్ వాక్యము యొక్క టాపిక్ లేరు అసాధారణంగా ఉన్నాయి కనుక తిరిగి దానికి విరోధం ఉండదు ఇప్పుడు ఉదాహరణకి కంటితో చూస్తే ఎర్రగా ఉంది చెవితో విని ఇది ఎర్రగా లేదు అని చెప్పడానికి అవకాశం ఉంటుందా ఉండదు చెవితో వింటే శబ్దజ్ఞానం కలుగుతుంది శబ్దజ్ఞానము రూపజ్ఞానాన్ని సమర్థించదు రూపజ్ఞానాన్ని నిరోధించదు అలాగంటే కర్మకాండ కర్మకాండకి ఉపనిషత్తికి అలాగే ఇప్పుడు చూడండి మీరు ఉపనిషత్తులు పేరు పెట్టి కర్మకాండలో తేలియాడి వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి ఇంకా మళ్ళీ పూర్వపక్షం బ్రహ్మైకత్వ నిర్విషయవాత్ ప్రమాణోత్పద్యేత్ నా ఇదో ఇంట్రెస్టింగ్ పూర్వపక్షం కాబట్టి కర్మకాండ విరోధం పరిహారం చేసేసారు తీసేశారు ఈ పూర్వపక్షం ఏమిటంటే ఏమండి ఉన్నదంతా బ్రహ్మే బ్రహ్మ తప్ప ఇంకా రెండోది లేదు అన్నప్పుడు అప్పుడేమవుతుంది బ్రహ్మైకత్వే అప్పుడు అసలు జ్ఞానం విషయం ఉండదు విషయం ఉండదు విషయం అంటే ఏమిటి ఇప్పుడు వాక్యం ఉందండి వాక్యాన్ని ప్రయోగించారు వాక్యాన్ని ప్రయోగిస్తే ఎదరివాడికి తెలిసింది ఎదుటివాడికి తెలిసింది అంటే అసలు వాక్య ప్రయోగం చేసేడు అంటే ఉన్నది ఒకే ఒక్క తత్వం రెండో లేదు అనుకోండి వాక్య ప్రయోగానికి తా అసలు అవకాశమే ఉండదు ఏమండి ఇప్పుడు రాముడు రామణుని సంహరించను అని వాక్యం ఉంది వాక్య ప్రయోగం చేయగానే మీకు తెలిసిందే సపోజ్ రాముడు అనేవాడు రావణుడు వేరే లేడు క్రియ అసలు లేనే లేదనుకోండి అప్పుడు ఏ వాక్యం ప్రయోగిస్తారు పేదలవాడికి ఏమి జ్ఞానం కలుగుతుంది విషయం ఉండాలి విషయం అంటే ది టాపిక్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉండాలి ఒక వస్తువుని మీరు వర్ణించడానికి యోగ్యమైన వస్తువు ఉండాలి ఆ వస్తువు గురించి మీరు వాక్యాన్ని ప్రయోగిస్తారు అదే ఎదుటి వాడికి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఏమండి అప్పుడు విషయం ఉన్నది అని అర్థం అసలు విషయమే లేకుంటే అసలు మీరు ఏం వాక్యం ప్రయోగం చేస్తారు ఏమి జ్ఞానం కలుగుతుంది దీని మీద యోగవాసిష్టంలో బాలక ఉపాఖ్యానము అని ఒకటి ఉంది నేను చెప్పాను ఎప్పుడు చెప్పాడంటే అది ఆ ఉపాఖ్యానం తీసుకొచ్చి మళ్ళీ వినిపిస్తాను అది ఎలా ఉంటుందంటే ఒక తల్లి ఓ పిల్లవాడికి కథ చెప్తుంది బాలక ఉపాఖ్యానము బాలకుడికి చెప్పింది ఆవిడ కథ పూర్తిగా గుర్తు లేదు నాకు గుర్తుంటే బాగుండేది ముగ్గురు రాజకుమారులు ఉన్నారు దాంట్లో ఒకడు ఏ తల్లికి పుట్టలేదు రెండవ వాడు వంధ్య యొక్క పుత్రుడు అంటే గొడ్రాల యొక్క పుత్రుడు అంటే ఏనాడు సంతా గర్భణాన్ని ధరించలేదు ప్రసవం లేదు అటువంటి స్త్రీ యొక్క పుత్రుడు రెండవ వాడు మూడవ వాడు ఏదో ఆకాశం నుంచి పుట్టాడు వీడు మూడు రాజకుమారులు వీళ్ళు ప్రయాణానికి బయలుదేరారు జైత్రయాత్రకి బయలుదేరారు జైత్ర వీళ్ళు వెళ్ళేటువంటి రోడ్డు భూమి మీద లేదు ఆకాశంలో ఉండేది ఆకాశంలో ఉండే రోడ్డు మీద వీళ్ళు జైత్రయాత్రకి వెళ్ళారు ఇలా ఉంటుందండి కదా ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ మూడు నగరాలను నిర్మించారు ఆ నగరాలని ఉద్ఘోషణ అంటే వాటిని ఇనాగరేట్ చేసి రోజుని వేద పండితులను బ్రాహ్మణులను కళాకారులను నాట్యకత అందరినీ పిలిచి సంతర్పణ చేశారు ఆ సంతర్పణని అన్నం ఉండాలి కదా మూడు కుండలలో ఉండారు పెద్ద పెద్ద బాణలలో ఉండారు ఒక బాణ ఇసకతో చేసిన బాణ దాంట్లో అర్ధార్థి ఉండారు రెండవ బాణ మట్టితో చేసినదే కానీ కాల్సకుండగా చేసిన కాల్సలేదు అటువంటి బాణలో రెండవ రెండవ అన్నాన్ని ఉండే మూడవది ఇంకేదో ఉంది దాంట్లో బియ్యం పోశారు ఒక్కొక్క బాణలో బియ్యం పోశారు ఎంత బియ్యం పోశారంటే ఒక్క మొదటి బాణలో మూడు నుంచి ఐదు తీసేసిన మణుగులు బియ్యం పోశారు రెండవ బాణలో నాలుగు నుంచి ఏడు తీసేసిన మణుగులు బియ్యం పోశారు నిప్పులు లేకుండా ఉండేశారు ఈ బ్రాహ్మణులందరూ వచ్చి కూర్చున్నారు వడ్డించారు వాళ్ళని వడ్డించి వాళ్ళకి చేతులు లేవు ఈ బ్రాహ్మణులకి నాలుకలు లేవు సంతర్పణ జరిగింది వాళ్ళందరూ భోజనాలు చేశారు వెళ్ళిపోయారు ఆ రాజకుమారులు ఎంతో సంతోషించారు అని కథ చెప్తుంది తల్లి చెప్తుంది కథ అప్పుడు ఈ పిల్లవాడు అలాగా చాలా సంతోషం చాలా ఎంజాయ్ చేస్తారు కథని ఆ కూట కోడుకుని తిరిగిపోతారు ఈ స్టోరీలో మీరు గమనించాల్సిన సూక్ష్మమైన అంశము గలదు అదేమిటంటే ఆ పిల్లవాడు వింటున్నాడు అతని దృష్టిలో దెర్ ఈజ్ ఎ టాపిక్ దెర్ ఈజ్ ఎ టాపిక్ టాపిక్ లేకపోతే వాడు విండ కదా అంత తర్వాత ఏమైంది తర్వాత ఏమైంది తర్వాత ఏమైంది శ్రద్ధగా వాడు విని ఆ కథ ఆ ప్రపంచంలో వాడు చక్కగా నిద్రపోయాడు ఫర్ హిమ్ దెర్ ఈజ్ ఎ టాపిక్ For him, the mother ఫర్ హిమ్ ద మదర్ ఈజ్ టెల్లింగ్ ఏ ట్యాంజిబుల్ మీనింగ్ఫుల్ స్టోరీ కానీ మదర్కి తెలుసు పెద్దవాళ్ళు ఎవరినా ఉంటే వాళ్ళకి తెలుసు ఏమంటే దేర్ ఈజ్ నో టాపిక్ లేర్ ఈజ్ నో టాపిక్ ఎందుకంటే ఆ రాజకుమారులే లేరు వాళ్ళే లేరు జైత్రయాత్రే లేదు ఎందుకంటే మార్గం ఆకాశంలో ఉందంటే జైత్రయాత్రే లేదు బ్రాహ్మణ సంతర్పణే లేదు There is no topic. There. There is no topic. <laughs> ఉన్నది బ్రహ్మ ఒక్కటే వాడు లేదు లేడు మిథ్యా మిథ్యో టాపిక్ నా టాపిక్ లేనప్పుడు మీ ఉపనిషత్తు వాక్యము బోధించడము మీకు జ్ఞానం కలగడము ఎలా సంభవం ఇది పూర్వపక్షం తెలిసిందండి ఇప్పుడు చూడండి వాక్యము బ్రహ్మైకత్వే అంటే బ్రహ్మయే ఏకము విజ్ఞానాత్మకి బ్రహ్మతో ఏకత్వాన్ని అంగీకరించినట్లయితే ఇంకా బ్ర భేదం అనేది లేదు కనుక భేదము లేని చోట్ల టాపిక్ ఉండదు కనుక నిర్విషయత్వాదు అప్పుడు ఆ ఉపనిషత్తులు బ్రహ్మకత్వాన్ని చెప్పే ఉపనిషత్తులకి టాపిక్ే లేదు కనుక వాటి వల్ల జ్ఞానం కలుగుతోంది అనే మాట కూదరదు అంటే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ వాటి ప్రామాణ్యానికి భంగము జ్ఞానం కలగాలి కదా మరి ఇది చేతి నా అది అంగీకారం కాదు ఎందుకవి ప్రత్యక్షత్వా ఉపనిషత్తులు చెప్పడము జ్ఞానము కలగడము ఇది అనుభవంలో ఉన్న విషయం కనుక జ్ఞానము కలుగుతలేదు అనే మాట తప్పు ప్రత్యక్షత్వాత్ ప్రమాయ ఉపనిషద్వాక్యం నుంచి జ్ఞానం కలుగుతోంది జ్ఞానం కలుగుతున్నట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయి అనుభవంలో కలుగుతోంది నేను నిన్ను చెప్పాను కదా అదే టాపిక్ జ్ఞానం కలుగుతున్న టాపిక్ చెప్పాను కదా జీవుడు బ్రహ్మకంటే అభిన్నమైనతో కర్మతో అధికారీయే ఉండడు కనుక కర్మకాండ వాక్యముల వలన యథార్థ జ్ఞానము పుట్టే అవకాశమే లేదు అన్నచో అది సరికాదు అవునండి ఇది ఇంకో డైరెక్షన్లో నడిచింది ఇది నేను ఓ డైరెక్షన్లో చెప్పాను ఇంకో డైరెక్షన్లో నడిచింది బట్ భూతాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్ కర్మకాండ వాక్యముల యొక్క టాపిక్ వేరు దాని ప్రామాణ్యం వేరు అని అన్నారు కదా అసలు బ్రహ్మే తప్ప రెండవది లేనప్పుడు కర్మకాండకి టాపిక్ే ఉండదు కర్మే ఉండదు కర్మ ఉండాలంటే కారకాలు ఉండాలి భేదం ఉండాలి తారకాలు లేవు భేదము లేకపోతే కర్మే లేదు కర్మే లేకపోతే కర్మకాండకి విషయమే లేదు కర్మకాండకి విషయం లేకపోతే కర్మకాండ యొక్క ప్రామాణ్యము ఎగిరి తక్కకపోయింది అంటే ఉపనిషత్తుల వల్ల కర్మకాండ ప్రామాణ్యానికి విరోధం వస్తుంది భంగం కలుగుతోంది కాబట్టి ఉపనిషత్తుల కర్మకాండ ప్రామాణ్యం విషయంలో కలగజేసుకోవు అని చెప్పడానికి లేదు అని అది ఒక అప్రోచ్ అలా కూడా చూడవచ్చు ఆ ఆనందగిరి అలా ఆ పూర్వపక్షన్ని రెండు రకాలుగా మీరు చెప్పొచ్చు దానికి సమాధానం ఏమిటంటే నా ఎందుకంటే యథార్థ జ్ఞానము కలుగుతుందట ప్రత్యక్షమే ఇప్పుడు చూడండి కర్మకాండ వాక్యం వింటే వాడికి జ్ఞానం కలిగి వాడు కర్మను చేసుకుంటున్నాడా లేదా మనకి ప్రత్యక్షంగా కనపడుతోందా ఉపనిషత్తులు ప్రతిపాదించే బ్రహ్మైకత్వం వెళ్ళి ఆ కర్మకాండ వాక్యముల యొక్క ప్రామాణ్యానికి భంగం కలిగించిందా ఎక్కడ కలిగించింది కలిగించలేదుగా ఉపనిషత్తు బ్రహ్మకత్వం చెప్తూనే ఉంది వాడు కర్మకాండ వాక్యాలను పట్టుకుని కర్మను చేసుకుంటూనే ఉన్నాడు ఇది వెళ్ళి దానికి భంగం కలిగిస్తుందని ఈ గొగ్గోలేమిటి అలాగేమీ భంగం కలిగించదు ఎందుకు కలిగిస్తున్నావు బ్రహ్మకత్వ జ్ఞానం గలవాడు ఓ మూల కూర్చొని ఉంటాడు వాడు బ్రహ్మ నిష్టలో వాడు ఉంటాడు ఆ జ్ఞానం లేనివాడు సమాజం నిండా వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఆ కర్మకాండ వాక్యాలను వింటారు విని వాళ్ళేమో ఆ కర్మల్ని చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయో తెలిసిన అప్పు ఒక్కటి అప్పు అంటే నీరు నీరు ఒక్కటి నీరు మీ ఇంట్లో బకె బకెట్లో ఉన్న నీరైనా గంగలో ఉన్న నీరైనా యమునలో ఉన్న నీరైనా నీరు ఒక్కటే అదియే దైవము అని ఉపనిషత్తు చెప్తుంది అగ్నేరాపహ అగ్ని నుంచి అప్పులు పుట్టాయి అప్పులు ఉంటే ఏమిటండి గంగయ యుమునయా కావేరియా ఆపహ అంటే ఆపహ అంటే సైన్స్ ఏమని చెప్తుంది నీరు ఒక్కటే దట్ ఈజ్ హెచ్ టూ సైన్స్ చెప్తుంది నీరు ఒక్కటే దట్ ఈజ్ బ్రహ్మన్ అని ఉపనిషత్తు చెప్తుంది ఏమండి కానీ లోకంలో గంగలో స్నానం చేస్తే సరిపడదు యమునలో చేయాలి అంటే వీడు పరిగెత్తుంపు యమునలో చేసి వస్తున్నాడా లేదా ఈ రెండు చేస్తే వాళ్ళు కృష్ణలో చేయాలంటే కృష్ణలో చేశాడు కదా ఏ గంగకి వెళ్తారు కాశీ ఏం కా గంగకి కాశీ ఎందుకు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చుగా కాన్పూర్ దగ్గర బిటూరు వెళ్ళొచ్చు అంటే కాశీయే వెళ్తాడు కాశీలో ఉత్తరం వైపు ఉంది గంగని చెప్తాడు ఉత్తరం వైపు ఉంటే ఏమైనట్టు నీరేగా ఏ కాశీలో నారదఘాట్లో స్నానం చేశారా మీరు అబ్బాయి లేదండి దశాశ్వ మేధఘాటు చేశారా నారదఘాటు చేయలేదు మరి అయితే చేయండి పదం అని మళ్ళీ అక్కడికి ఏమంటే అదే గనుక దశాశ్వ మేధఘఘాటి అయితేనేమిటి నారద ఘాట్ అయితేనేమిటి ఈ రెండు చేశారు మణికర్ణిక చేయలు చేశారా లేదండి చేయలేదండి అయితే మీరు జీవితం చెప్తాం పోయి కాబట్టి కర్మకాండ వాక్యములకు ఉప ఉపనిషత్తు చదువుకున్నవాడు ఉపనిషత్తుల్ని తెలుసుకున్నవాడు వాడు దాన్ని పడిపోతాడు కానీ లోకంలో అందరికీ అలా ఉండదు వాళ్ళు ఇలా వేరు వేరు భేదభావంతో ఇటు అటు పరుగులు తీస్తూ ఎవస్నాలు చేస్తూ ఉంటారు కర్మలు చేస్తూ ఉంటారు అలా చేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడగండి ఎందుక చేస్తున్నావు అంటే ఏదో చెప్తాడు గంగా స్నానం కృత స్వర్గం ప్రాప్తం అవుతాయి అని పద్యం చెప్తాడు శ్లోకం చెప్తాడు అది సరిపడండి అక్కడికి ఒక శ్లోకం కాశీఖండం నుంచో లేదా ఏదో శ్లోకం చెప్తారు మీరు టీవీ ఓపెన్ చేస్తే కాశీఖండం చెప్పేవాళ్ళు ఉన్నారు దాని నుంచో శ్లోకం చెప్తారు శిషైన శిఖరం దృష్టా పునర్జన్మన విద్యతే అని చెప్తారు కుమల్ హృగ్రహస్తి గారు అన్నారు వాక్యం కుదరలేదన్నారు వాక్యం ఎందుకంటే దృష్టా పునర్జన్మన విద్యతే వాక్య త్వ చెప్పినప్పుడు పునర్జన్మన విద్యతలో కరెక్ట్ ఎవరు పునర్జన్మ జన్మ కర్త విద్యుతే క్రియ శీశై సుఖం దృష్టి దర్శనంలో కర్త ఎవడు వీడు కర్త మార్పు వచ్చింది కర్తలు వేరు ఒక కర్త ఒక క్రియకి కర్త ఒకడు ఇంకో క్రియకి కర్త ఇంకొకడు ఉన్నప్పుడు మధ్యలో త్వాతయం రాదు సవార కర్తలు ఎప్పుడు ఉంటాయి త్వా రాదు సుమ్రాసి గారు ఉన్నారు త్వా రాదు అక్కడ వాక్యం తప్పన్నారా అంటే నేను అన్నాను మరి దానికి గతి కల్పించండి అన్నాను అంటే ఆయన చెప్పారు శ్రీశైల శిఖర ద్రష్టు శిఖరం అనకూడదు శిఖర శిఖరం అంటే మళ్ళీ అసమర్థ సమాసం అవుతుంది శ్రీశైల శిఖరం ద్రష్టు అలా సమాసం ఉండదు అసమర్థ సమాసం అవుతుంది కాబట్టి దాన్ని కూడా సమాసంలో పడైంది శ్రీశైల శిఖర ద్రష్టు పునర్జన్మ న విద్యతే ఇప్పుడు సరిపడంతో ఈ మాట ఎవరికైనా చెప్పి చూడండి వాళ్ళు వింటారా వాళ్ళు ఆ వాక్యమే చెప్తారు శీశై నేకరం అంటే శ్లోకములు జన్మల విద్యదనే చెప్తారు చెప్పి ఆ శీశైనా వెళ్తూ ఉంటారు ఆ శేఖరం చేసి చూసి పునర్జన్మలే మనం వెనక్కి రావచ్చు కదా కాబట్టి కర్మ చేసేవాడు చేస్తూనే ఉంటాడు వాడికి జ్ఞానాన్ని కలిగించే వాక్యాలు వాడికి ఉంటాయి వాటి వల్ల వాడికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది వాడు చేస్తూ ఉంటాడు ఈ ఉపనిషత్తు వెళ్ళి వాళ్ళని ఏమైనా అడ్డుతుందా కాబట్టి ఉపనిషత్తుకి దానికి విరోధము లేదు on boden ama das poran na